పరమో మత్పరమో మంగమర్జిత నిర్వీరే పాండవ మత్కర్మ కృతూ నాకు సంబంధించినటువంటి యొక్క పొన్లే చెయ్ విశ్వరూప జ్యోతిని అవత్తు కూడా దర్శించి భయభ్రాంతుడై తరువాత ఆ సర్వేష్ఠను చేత ఓరడింపబడి స్వస్థత చెందినటువంటి అర్జునులకు మరలా ప్రారంభిస్తూ ఆ గీతా బోధ మత్కర్మ కృతూ నన్ను కూర్చొచ్చి కర్మలు నేనే పరమ ప్రయోజనముగా భావించు మద్భక్తహందు భక్తి కలిగి ఉండు సంగమజ్జితంగా సమస్తమైనటువంటి ఇతర సంగములున్నాయి ఈ బాహ్య విషయములు విషయ సంబంధమైనటువంటి యొక్క సంగములన్నింటినీ కూడా వదులుకో నిర్వైరంగా వైదము లేకుండా అంటే ఇతరుల ఎందు ఆ యొక్క వైర వదులుకో సర్వభూతేషు సమస్తూ ఎందు వైర భావాన్ని వదులు అనగా సమస్తూల ఎందు దయ కలిగి ఉండు మాటి పాండ ఇలా ఎవడైతే ఉంటూ ఉన్నాడు ఎవడైతే ఆ ఇలా ఉంటూ అట్టివాడు మామేటి నన్నే పొందుతూ ఉన్నాడు సుమా ఇలా ఈ యొక్క పనులు ఎవడు చేస్తూ ఉన్నాడు ఎవడు నా ఎందు భక్తి కలిగినటువంటి వాడై సంగమును విడనాడి సమస్తూ ఎందు దయ కలిగి ఎవడు వర్తిస్తూ ఉన్నాడు అట్టివాడు మామేటి అన్నారట నన్నే పొందుతూ ఉన్నారు అట్టివాడు నన్నే పొందుతూ ఉన్నాడు సంగవర్జిత అన్నారట సంగమును వదలి ఈ విషయాన్ని అనేక పర్యాయములు కర్మయోగమునందు కర్మశక్కమునందు ఆ పదే పదే పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా వదలటలేదు అప్పుడప్పుడు దాన్ని ఎత్తుతూనే ఉన్నారు సంఘమును వదలి సంఘమును వదలకుండా చేసినట్లయితే అనగా సంఘం అంటే ఏమిటి ఫలాసంగము సంఘం ఎలా వస్తుందా అంటే ఫలము నందు ఉంటే సంఘం వస్తుంది ఫలమునందు కోర్కి ఉన్నట్లయితే ఆ దాని ఒక విధమైనటువంటి యొక్క సంఘం బయలుదేరుతుంది అటువంటి యొక్క ఫలాపేక్ష వదిలినటువంటి వాడవై ఆ మత్కర్మ కృత నా నన్ను కూర్చి కర్మయావత్తు కూడా చెయ్యి అలా ఫలమును వదలి చేసినందువల్ల ఆ కర్మయోగం యోగంగా మారిపోతుంది అన్నారు కర్మ కర్మ యోగంగా మారిపోతుంది ఆ వర్క్ చేంజెస్ ఇన్ టు అంటే కర్మ కర్మ యోగంగా మారిపోతుంది ఎప్పుడు ఫలాపేక్ష ఎప్పుడైతే వదలాడు వదిలిన తరువాత ఆ యొక్క కర్మయే కర్మ యోగముగా అనగా సనివేశ్వర ప్రాప్తికి సాధన అవుతూ ఉన్నది ఫలముతో కూడినటువంటి ఫలమును అపేక్షించి చేసేటటువంటి యొక్క కర్మ ఏమో వీడిని ఉన్నది కర్మ ఫలములు వదలి చేసినటువంటి భగవతర్పణగా చేసినటువంటిదేమో భగవద్ ప్రాప్తికి హేతు కాబట్టి ఆ ప్రకారంగా సంగవర్జత సంగమును బిడనాడినటువంటి వాడవై నన్ను భజించు నా ఎందు భక్తి కలిగి నా యొక్క కర్మలు ఆచరించవలసింది ఇలా ఉన్నట్లయితే ఎవడు ఎలా ఇలా ఉంటే అట్టివాడెల్లా స మామేటి పాండవ అట్టివాడు నన్నే పొందుతూ ఉన్నాడు అర్జునా శ్రీమద్భగీతా ఉపనిషద్దు బ్రహ్మ విద్యా యోగ శాస్త్రి శ్రీ కృష్ణార్జున విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశ అధ్యాయ అధ్యాయం ముగిసింది పన్నెండవ అధ్యాయం పదమూడవ శ్లోకం భక్తి యోగం దీనియందు ఆ భక్తి లక్షణమునా వత్తు కూడా ప్రతిపాదించారు ఈ అధ్యాయం నందు వివేకరహితమైనదే కంటే జ్ఞానం గొప్పదని జ్ఞానం కంటే కూడా ధ్యానం గొప్పదని ధ్యాన కర్మ ఫల త్యాగ ధ్యానముల కంటే కూడా సమస్త కర్మల యొక్క ఫలమును వదలుట చాలా గొప్పదని అలా వదలినట్లయితే త్యాగాఛాంతి అనంతరం వెంటనే ఆ యొక్క శాంతి పరమశాంతిని పొందుతూ ఉన్నారు అని చెప్పి ప్రతిపాదించారు తరువాత భక్తుని యొక్క లక్షణములను చెబుతూ ఉన్నారు కన్ను భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండవలెనో ఆ లక్షణములు యావత్తూ కూడా ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నారు ముప్పై ఐదు గుణములు భక్తుని యొక్క లక్షణములు ముప్పై ఐదు గుణములు అంటే ఈ లక్షణములు నేర్చుకోవలను అని అర్థం ఈ లక్షణ యుక్తుడై ఉండాలి భక్తుడైనటువంటి వాడు అని అంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క ఆ పాఠ్యభాగములున్నాయే వాటిని చక్కగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే వాడు కృతార్థుడు కాగలుగుతాడు అలాగే భక్తుని భక్తుని యొక్క లక్షణములు కూడా ఈ ముప్పై లక్షణములు చెబుతూ ఉన్నారు వీటిని చక్కగా తన యొక్క నేర్చుకోవాలని చెప్పి ప్రతిపాదిస్తూ ఉన్నారు అద్వేస్త మైత్రణ ఏ చో నిర్మమో నిరంకార సమదుఖ సుఖ క్షబీ అద్వేస్త మొట్టమొదటిగా ఎత్తుతూ ఉన్నారు ఈ గుణాన్ని సమస్త భూతముల ఎందు ద్వేషమనేది ఉండకూడదు ద్వేషమనేది ఉండకూడదు మైత్రం లేకపోగా భూతకోటి ఎందు మైత్రి కరుణయవచ దయ కలిగిన వాడై ఉండాలి తరువాత మమకాల వహితుడై ఉండాలి నాది అనేటటువంటి యొక్క మమకారం అది దాన్ని निर्वहकार अहंकार रुवाले अहंकार देशमे ना भावन उद्धि अहंकार अल्प अहंकार సమదుఃఖ సుఖ దుఃఖము సుఖము రెండూ కూడా సమాన స్థాయిలో ఉండాలి వీడి యొక్క మనస్సులకు దుఃఖము సుఖము రెండు కూడా సమానంగానే ఉండాలి క్షమి తరువాత ఆ యొక్క క్షమాగుణం ఉన్నది అది సంపూర్ణంగా అలవరుచుకోవాలి సంకు సతతం యోజీ యథాత్మా దృఢ నిశ్చయో మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్త సే ప్రియకా గో గో గో सततुष्ट सतत निर सतोषयुक्गा तम मन निग्रहुने दृढ़ निश्चय दृढ़ निश्चय సర్వేశ్వరుని విషయమైనటువంటి ఆ సర్వేశ్వరుడు రక్షించును అనేటటువంటి యొక్క విషయమునందు దృఢమైనటువంటి యొక్క నమ్మకం అనేది విశ్వాసం దాన్ని కలిగి ఉండాలి బుద్ధి నాయందు మనస్సును బుద్ధిని కూడా అర్పించి ఉండవలే అట్టి నా భక్తుడున్నాడే సమే ప్రియ వాడు నాకు చాలా ప్రియుడు అని చెబుతూ ఉన్నారు అట్టి భక్తుడు నాకు చాలా ప్రియుడు ప్రియోహి జ్ఞాని నోత్యర్థం అహంసచ మమ ప్రియ పైన కూడా జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు అతనికి నేను ఇచ్చిని ప్రియడును అని చెప్పారు ఆ విషయాన్ని ఇక్కడ మరల చెబుతూ ఉన్నారు ఇట్టి భక్తుడు నాడే సమే వాడు చాలా ప్రీతి పాత్రుడు నాకు అంటూ ఉన్నారు దృఢ నిశ్చయ అంటూ ఉన్నారు దృఢమైనటువంటి యొక్క నిశ్చయం కలిగి ఉండాలి సర్వేశ్వర విషయం ముందు అవకతవక ఉన్నది అంటే अभी पंचुन कलगर यह भक्ति की शरणागति की भेदमेवी ले भक्ति योगी प्रपत्ति योगानी भेदमेवी भक्ति मुदरते प्रपत्ति भक्ति मुदरी यावस्थ उदे दाने प्रपत्ति अटत्ति लक्षण इक प्रति भक्ति योग में दृढ़ निश्चय दृढ़मेंट निश्चय कलवाड़ उ शरणागति लक्षण आनुकूल्य संकल प्राकूल्य वर्जन लक्षिष्य विश्वास బ్ వరణం తో ఆత్మనిక్షేప కర్పణ్యే షా శరణాగతి శరణాగతిస్వంగతో కూడి ఉన్న ఆనుకూలస్ సకల్ప చదివేస్తున్న విషయములు ఆనుకూల్యాన్ని సంకల్పించుట ఒకటి ప్రాతికూల్యవజనం ప్రాతికూల్యమును వదలుట ఒకటి భగవద్భుశనానికి ప్రతికూలములైనటువంటి వాటినన్నింటినీ కూడా వదలుకొనుట రక్షిషత విశ్వాసంగా నన్ను తప్పకుండా రక్షించును సర్వేశ్వరుడు అనే యొక్క విశ్వాసం అదే దృఢ నిశ్చయం తప్పక రక్షించును అనే విశ్వాసం ఉండాలి తరువాత రక్షకుని రక్షకత్వాన్ని ఒరించుట ఒరించుటగా రక్షించవలసింది అని చెప్పుట నాను రక్షించవలసిందే అని చెప్పుట ఏ చెప్పకపోతే సరివేష్టం నీకు తెలియదా అంటే చేతనుడైనందుకు గాను గుర్తిటయా అంటే ఆ సరివేష్ట కోరాలనట రక్షించవలసిందే అని వీడు చేతనుడైనందుకు లేకపోతే అచేతనానికి వీడికి భేదమేమీ లేదుగా ఆత్మనిక్షేపకే ఆత్మ నిక్షేపం తన యొక్క ఆత్మను సర్వేష్టంది ఎందు నెలకొల్పుట నిక్షేపించుట కాత్వాణి కృపణ స్వభావం అనగా దైన్యం దీనత్వం హే ప్రభు నేను అసమర్థుడను ఏ శక్తి లేనటువంటి వాడను ఏ గొప్పతనము లేదు నా దగ్గర ఏ ప్రయోజనము లేదు నేను నిష్టించను కాబట్టి నీ దయకు మాత్రమే పోతుడను అని అతని యొక్క కృపణస్వభావం ఉన్నది దైన్యాన్ని సర్వేశ్వరిని ముందు ప్రకటించుకోవాలి షడ్విధ శరణాగతి ఈ ఆనందములతో పూడుకొని ఉన్నది శరణాగతి ఆ శరణాగతి స్వరూపాన్ని ఇక్కడ భక్త లక్షణముల్లో ప్రతిపాదిస్తూ ఉన్నారు సర్వేశ్వరుడు అయితే ఈ శరణాగతి స్వరూపములదే సంపూర్ణంగా గోచరించేది ఎక్కడా అంటే రామాయణమునందు రామాయణమునందు సంపూర్ణంగా గోచరిస్తుంది విభీషణ శరణాగతి దీర్ఘ శరణాగతి పేరు రామాయణానికి అన్ని శరణాగతులే వరుసగా అందులో ముఖ్యమైనటువంటి శరణాగతి ఏది అంటే విభీషణుని యొక్క శరణాగతి అక్కడ ఆరు అంగములు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి అభయప్రధాన సారము అని చెప్పి దానికి विभीषण सेनागति की बिजु समय अंगम यावत्त स्पष्ट गोचर यूल्य संकल्ए इवीड अब उदाहरण रूप में चाल तर अर्थम हो प्रपत्ति ऐसी स्वरूप द्रौपदी ఆ మిశరణాక చేసింది దౌపుదీశరణాకట్ ఎప్పుడు మాయాద్యూతముందు పాండవుల యొక్క సర్వస్వాన్ని అపహరించాడు దుర్యోధనుడు అపహరించి శకుని ఉన్నాడే మేనమావ దుర్యోధను మేనమావ మాయల్లో చాలా గొప్పవాడు ఆ కారణం చేత అతన్ని పురస్కరించుకొని తన బదులుగా శగుణి నిలబెట్టి ఆడించాడు ఎందువల్ల అంటే రాజసూయం చేశాడు ధర్మరాజు రాజులందరినీ కొట్టి జగత్తులో ఉన్నటువంటి యొక్క ధనములు కూడా తీసుకొని వచ్చి మహావైభవంగా చేశాడు అక్కడకు వేయాడు ఈ దుర్యోధనుడు కూడా వెళ్ళాడు ఆ రాజసూయాన్ని తోడటానికి రాజసూయ సమయములో ఆ యొక్క రాజులు తెచ్చి ఇచ్చేటటువంటి కాంతులు ఉన్నాయి అవన్నీ గ్రహించటానికి ఆ భండారానికి అధిపతిగా వేశారు దుర్యోధను వాళ్ళు తెచ్చినటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క ధనరాశులన్నీ కూడా చూచాడు వాడు చూస్తే కన్ను కుట్టిపోయింది వాడి ఆ ధనరాసులన్నీ చూచి కన్ను కుట్టిపోయింది ఇక ఆ రోజు మొదలుకొని వాడికి ఇక తిండి సహించలా పాండవులకి ఇంత ఐశ్చర్యం వచ్చిన అని ఇక తిండి సహించలేదు ఇవన్నీ మనం ఎలా అపహరించేది అని దుర్బుద్ధి అప్పుడే ప్రారంభమైంది ప్రారంభమై ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతని మనసు స్థిమితంగా లేదు తిండి తిప్పలేదు చింత పట్టుకున్న తరువాత మానవులకు ఆ వాడు హెస్వహం లేదు కదా ఆరోగ్యం కూడా ఉండదు తిండి లేదు ఏది లేదు దాంతో క్షీణించిపోతూ ఉన్నాడు ఏమిటయా ఇది అని అడిగారు విశపుని దుశ్శాసనుడు కర్ణుడు మొదలైనటువంటి అంటే చెప్పాడు ఆ పాండవుల యొక్క ఐశ్వర్యం అది ఎంత అని పరిమిత కనుక దాన్ని ఎలా అయినా సరే మనం అపహరిస్తే సరే తప్ప లేకపోతే నా యొక్క ఈ చింతాజ్ఞలం ఉపశమించేది లేదు అన్నాడు ఎలా అపహరించేది అంటే అప్పుడు ఈ దుష్ట అంతా ఆలోచన వేశారు ఏమని ధర్మరాజు ధర్మరాజులకు దూదమంటే ప్రేమే కానీ అందులో సంపూర్ణమైనటువంటి పాండిత్యం లేదు అందుకొరకై పిలుద్దాం శకుని ఉన్నాడే అపారమైన ప్రతి గలవాడు ఈ విషయంలో ఈ మాయా ద్యోతమైండుగా ఆయన వ్యక్తి ఇవ్వట ఆ సమస్తమైనటువంటి యొక్క ఆ సంపత్తులన్నీ కూడా గుంజుకోవచ్చు మనము ఈ పని అని చెప్పి నిర్ణయించుకున్నారు కానీ ధృతవాసుడు ఒప్పుకోవాలి ప్రభు ఆయన ఒప్పుకోడు అందువల్ల వీరంతా కూడా పోయి చెప్పారు ఈ దుర్యోధం యొక్క శరీర వైవన్యము ఆ కాశ్యము ఇలా చిక్కిపోయి చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు నీ కుమారుడు కనుక దీనికి ని ఒప్పుకుని తేరాలే మేము వేద దమ్మత్తుగా ఆడుకుంటాం దూరం అంతే తప్ప దీని వల్ల వచ్చే లేదు అని చెప్పి చెప్పి ఒప్పించారు ఒప్పించిన తర్వాత పిలిచారు పాండవులను వచ్చిన తర్వాత చెప్పారు ఈ సభలో కూర్చొని కాలక్షేపానికై దూదమాడదాం అందుకొలకే పిలిపించావు నీ అంటే దూదమాడటం మంచిది కాదే అన్నాడు ధర్మరాజు మంచేమిటి చెడేమిటి రాజులకు ముఖ్యమే ఇది ఏదో కాలక్షేపం కాలం గడిచిపోవటానికే కదా కాబట్టి ఇందులో మనకు వచ్చిన బాధ ఏమి సరే మీ చేత పిలవబడి మరి ఆడకుండా పోవడం భాగ్యం కాదు సరే అలాగే ఆయన కూడా ఆరంభమైంది జోరం నాకు బదులుగా నా మేనమావు నాడే శకుని ఆడతాడు ఆయన జేడిని వడ్డినప్పటికీ అజంతా కూడా నేను ఈటానికి సంసిద్ధుణ్ణి అన్నాడు దుర్యోధనుడు తనకు ప్రత్యామ్నాయంగా శకుని పెట్టాడు ఇలా ఆడటానికి ఆరంభించారు ఒక్కొక్కటే పాండం వస్తువులు వడ్డటం ఒక్కొక్కటా అంటే వడ్డుతున్నారు అవుతారా ఇవతదా కూడా రెండు వైపులా గెలిచిన వారికి వెళ్ళిపోతూ ఉంటది మాయా మాయాద్భుతముట చేత ఆ శకుని ఉన్నాడే తన మాయాబలం చేత ప్రతి ఆటలోనూ గెలుస్తూనే ఉన్నాడు మాయ ప్రతి ఆటలో గెలుస్తూ ఉన్నాడు బ్రహ్మనాథు వడ్డకమైన ఆలస్యం వెళ్ళిపోతూ ఉంది సమస్తమైనటువంటి యొక్క ఆ బాంధారములన్నీ కూడా వడ్డి వేశాడు రాజులు ఇచ్చినటువంటి యొక్క దివ్య రస్తములన్నీ కూడా వడ్డాడు తమ యొక్క శరీరము ఎందునటువంటి యొక్క దివ్య భూషణములన్నీ వడ్డాడు రాజ్యముని వడ్డాడు మొత్తం అన్నీ అయిపోయి రాజసూయములందు సంపాదించినటువంటి యొక్క ధనములు ధనపు రాసులన్నీ కూడా అయిపోయింది తమ శరీరం భూషణములు కూడా వడ్డీ వేసే పాండవులు మిగిలిన పాండవుల యొక్క భూషణములన్నీ కూడా వలసనే వడ్డుతూ ఉన్నాడు పోతూ ఉన్నాయి పైపంచలతో కూడా అయిపోయింది పాండవులు ఇంకేమీ లేవు వడ్డటానికి ఇంకేమీ లేవు ధర్మరాజుకు ఇక నా దగ్గర ఏమీ లేదు కదా అన్నాడు ఆ ముందుకు చూశాడు ఇక ఆడటానికి అంటే వాళ్లే అన్నారు లేకపోవటం ఏమిటయా ఆ ద్రౌపది ఉన్నదే ఆమె మీ అందరి యొక్క సొత్తు కాబట్టి ఆమె మిగిలింది కనుక ఆమెను అడ్డవచ్చు ఇంటా నీకు ధనం ఉన్నది లేకపోలేదు ధనం లేకపోతే కదా నీవు విరమించటానికి ద్రౌపది ఆమె మీ అందరి సొత్తు కదా ఉమ్మడి సొత్తు ఆమెను కూడా కొట్టుకోవచ్చు నీకు ఇంకా ధనం ఉన్నది అదే దేహేంద్రియ ప్రపంచములు తెలియటరా ధర్మరాజుకు ఏమిటో కమ్మేసింది మైకం కమ్మిపోయింది ఆ కారణం చేత వాళ్ళు అంటూ ఉండగానే ఆ ద్రౌపదిని కూడా పెట్టేశాడు ఆమె ఆయన వెళ్ళిపోయింది లేదు ఇక ధనమేమీ ధనము లేకపోయిన తరువాత ఆట ఇక ఆడే ఆటేమో అంత వాడు వాడు కూడా దాని కొరికేగా ప్రయత్నం చేసిందంత దాంతో విరమించాడు ఆట కానీ ఎలా ఉన్నది పాండవుల పని అక్కడకు నెల రోజులు పూర్తిగా రాజసూయ ఆ రాజసూయ అవబృధము నందు సమస్తమైనటువంటి రాజలోకమంతా కూడా పరివేష్టించి ఉండగా ఆ దౌపది సహితుడై ఆ అవమృతం చేస్తూ ఉంటే అష్టవిక్పాదక సహితుడైనటువంటి యొక్క దేవ్యాంధుని మాదిరిగా భాషించాడు ఆ అర్థం రాదు పాండవుల యొక్క పని చెప్పడానికి వీళ్ళేడు అంత వైభవంగా ఉన్నది అట్టి వైభవం అంతా పోయి మహాద్య స్థితి వచ్చిపోయింది ఇప్పుడు ఏమి తెలియనటువంటి యొక్క స్థితిలో పడిపోయారు అందరూ కూడా ఎప్పుడైతే ద్రౌపదిని కూడా జయించారో వీళ్ళు ద్రౌపది మన సొత్తు ఇప్పుడు తనకు తీసురండి ఆమెను ఇక్కడ తీసుకురావలసింది అని చెప్పి ప్రాతిగా ఆమెని వాడిని ఆయన పంపించారు పంపిస్తే వెళ్ళాడు వాడు వెళ్ళి చెప్పాడు అమ్మా నిన్ను సభకు రాజు సభకు రమ్మంటూ ఉన్నారు ఎందుకు ఏవే బ్రహ్మరాజు నిందు కూడా వడ్డాడు దూదముందు ఓడిపోయాడు కాబట్టి నీవిప్పుడు కౌరవుల సొత్తు పాండవుల సొత్తు కాదు ఆ కారణం చేత కౌరువులు తీసుకురమ్మంటూ ఉన్నారు అరే నన్ను ఒడ్డటం ఏమిటిరా నన్ను ఒడటం ఏమిటి దూరము రెండు అదంతా నాకేం తెలుసు తెలియదు అయితే ధర్మరాజు ఓడి నన్ను ఓడా లేక తాను ముందు నన్ను ఓడా అదేంటో తెలుసు పో సభకు పోయి తెలుసు పైగా నేను రజస్థలనై ఉన్నా ఏకవస్తునై ఉన్నా ఇటు సమయం నుండి రాజ్యసభకు రావటం ఉన్నది అది మర్యాద కాదు రాకూడదు కాబట్టి నేను ఇప్పుడు రా రావటానికి వీలు లేదు కనుక ఆ విషయం చెప్పు వచ్చి చెప్పాడు వాడు ఈ విషయమంతా కూడా అంటే ఆమె ఉద్దేశం ఏమిటి అంటే అడిగిన ప్రశ్నకు ధర్మరాజు ఓడిపోయిన తర్వాత తాను ఓడి నన్ను పెట్టాడా లేక నన్ను ఓడిపోయిన తర్వాత తాను ఓడా అని అడిగింది ఎందు దాంతో విశేషం ఉన్నది తాను ఓడక తాను ఓడక తాను తానుండగా భార్య అయినటువంటి యొక్క దౌపదిని పెట్టడానికి వీల్లేదు దూరంలో లేదు తాను ఓడిపోయిన తర్వాత తానే ఓడిపోయిన తర్వాత ఇక ఆటలేదు కాబట్టి రెండు విధముల చేతానని పెట్టడానికి వీల్లేది అనే ఉద్దేశంతో ఆమె ప్రశ్నించింది ఆ విషయం వచ్చి చెప్పాడు అవన్నీ ఇక్కడే తెలుసుకోవచ్చు రమ్మంటున్నారని చెప్పి తీసుకురావయన్నారు మళ్ళీ వచ్చి చెప్పాడు అమా రమ్మంటూ ఉన్నారు మిమ్మల్ని ఏం చేస్తుందేమి శాసనం కను వచ్చింది ఆ దౌపది వచ్చి నిలబడింది నిలబడితే ఈ నిలబడి ఈ విషయాన్నే ప్రశ్నించింది నన్ను కౌరవుల సొత్తుని అంటూ ఉన్నారు పాండవుల సొత్తు కాదని ఆ ధర్మరాజు ఉన్నాడి తన్ను ఓడిపోయి నన్ను ఓడా లేక తాను ఉండగా నన్ను అని అడిగింది ఎవరెడదా ఈ విషయానికి సమాధానమేమి లేదు చెప్పడానికి అవకాశం లేదు అతి సమయంలో ఒక ఎక్కడని ఆయన లేచన్నాడు కదా తమ్ముడే ఆమె ప్రశ్న అడుగుతూ ఉంటే సమాధానం ఎవరు చెప్పలేమయా అన్నాడు అడుగుతూ ఉన్నది ప్రశ్న దానికి ఎవరు సమాధానం చెప్పలే అంటే కరుణడు కదా రైట్ ఈ మహాసభలో మాట్లాడడానికి మీకు అర్హత మీ పోటీ మాట్లాడవలసింది ఎవడా చెప్పింది నిన్ను మాట్లాడమని ఆంకెళ్ళి ఎరగటానేమన్నాడు దుయ్యోధనుడు ఇంకేం చేస్తాడు అతను కాని ప్రశ్న అలాగే ఉంది ఆమె అడిగిన ప్రశ్న దానికి భీపుడు అన్నాడు కదా అవ్వా నీవు అడిగిన ప్రశ్న రాదురం ఊచంబవల యుగా నీగి నీవు అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఆ ధర్మరాజు సమాధానం చెప్పవలసిన చెప్పవలిగినేదప్ప మిగిలిన వారెవరు చెప్పలేరు అన్నాడు ధర్మరాజే చెప్పాలి ఆ ప్రశ్నకు సమాధానం మిగిలిన వారెవరు చెప్పగలిగిన వారు లేరు అంటే అటు సమయము నుండు కర్ణుడ నాడు ఈ ప్రశ్నలకు ఏమిటి వీటికి ఎవరు సమాధానం చెబుతాడు కానీ లోకమునందు దైవ విహితంగా స్త్రీకి ఒకడే భర్త కానీ ఈమెకు ఐదుగురు భర్తలు లోక విరుద్ధ ఇది ఐదుగురు భర్తలు కలిగినటువంటి ఈమె రంకుటాలు అని చెప్పబడుతుంది బంధకే అని చెప్పబడుతుంది అట్టి ఈమెను ఈ సభలో వ్యవస్థలుగా చేసి ఓలువలు ఊడ్చి దిగంబరంగా నిలబెట్టినప్పటికీ ఏమి తప్పు లేదు సుమా అన్నాడు కనుడు అంటమే కావాలి వాడికి దుర్యోధనుకి కరుడు అన్నాడు అంటే వాడి దేహం ది ప్రపంచములు తెలియవు రేపు దుశ్శాసనుడా చూస్తాయేమన్నాడు చూస్తావే అనే వరకు బోయ్ పట్టుకున్నాడు దుశ్శాసనుడు పట్టుకొని సభామధ్యములకు విడ్చుకొచ్చాడు అశరస్తునందున్నటువంటి వెంట్రులు పట్టుకొని విడ్చుకొచ్చాడు సభ యావత్ చూస్తూనే ఉన్నది భీష్మీ మహాపురుషులంతా विजय दुरंधर लग पांडव लाकूना लक प्रश्न वीट की सपक आने को पाभवे व्यवस्थित पाभव चय राज्यों क భీష్మద్రో అది మహాపురుషులు అనేక మంది ఉన్నారు కానీ అది ఏమిటి నా పని అని చెప్పి అనలా ఏమిటో ముషించిపోయింది అందరికీ ఒక్కసారిగా దిగ్భ్రమ చెందిపోయారు అసలు ఈ పనికి ఎప్పుడైతే దిగారో వీళ్ళు అంతా దిగ్భ్రమ చెందిపోయారు ఏమిటో ఒక్కసారిగా అగాధంలో పడిపోయినట్టుగా అయిపోయింది యావడు మెదటలేదు నిలబెట్టి ఇక ఆ చీర ఉన్నదేది ఓడ్చటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే వాడు పట్టుకునిచ్చారో ఓడ్చడానికి ప్రయత్నం చేశాడో ఆ భీముడు నాడే ఆయనకి శరీరం వెంట మంటలు వెళ్ళిపోయి మంటలు వెళ్ళిపోయి పళ్ళు పట్ట పట్ట పట కొరికి ఆ గటాని దాన్ని తీసుకుని లేచాడు పైకి లేచ లేచాడు కాన్ ఆ భీముడిని మదటిటానికి దురాయి धर्मराज ने द्वराण आय अभी पाना आता चूचा धर्मराज अंका अभिधिस्ता आय ग तविशी तल उचना अगुद अरे गुना आारवह पूर्चो धीमु सूची द्रौपदी పాండవుల పని అయిపోయింది వ్యవహారేం కలగజేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ భీష్మద్రోనాథులు ఉన్నారు అంటే వాళ్ళు మీద లేదు వీళ్ళంతా అసమర్థులా కాదు మహాసమర్థులే కాని ఒక్క మాట మాట్లాడతావాదేమి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయవల్లు అని చూసింది ఆమె ఎంత అద్భుత విషయానికి పూనాది వీళ్ళు ఈ రాజ్యసభలో మా యొక్క ఒలువులను వస్తువులు ఓడ్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం కావాలి మనం ఒలువు ఊడ్చిన తరువాత ఇంకా ఆమె బ్రతికి ప్రయోజనం ఉన్నదా ఆ రాజ్యసభలో ఆ మహాసాధ్వ పాండవ ధర్మపర్తి అగ్నికుండముందు పుచ్చినటువంటిది ద్రౌ ద్రపద చక్రవర్తి యొక్క కుమార్తె ఏమి చేయడానికి తోచలా కానీ ఆలోచన చేసే వ్యవధానం లేదు వీళ్ళకి ఎవరికైనా సనాగరి చేతామా అని చూసింది ఎందుకు సనాగతి చేయటం తెలియకపోతే కదా అంతా చూస్తూనే ఉన్నారు భేటృద్దు పాండవులకు సనాగరి చేతామా ఎందుకు భక్తులైనటువంటి పాండవులు భార్యలైనటువంటి నన్ను రక్షించేటటువంటి యొక్క ఆ బాధ్యత లేదు వాళ్ళ దగ్గర తెలియకపోతే కదా నేను మొలబెట్టుకోవాల్సింది చూస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా అందరితో పాటుగా కాబట్టి ఈ చిచ్చులైనటువంటి యొక్క మానవాహువులు ఉన్నారు వీళ్ళకు సనాకరి చేసినందు వల్ల ప్రయోజనము లేదు అని గబ గబ మీద నిర్ణయానికి వెళ్ళిపోయింది ఆమె ఎక్కడికి వెళ్ళింది సరివేస్తుతాం ఈ మానవులకు అశక్తులైనటువంటి మానవులకు ఆ సనాకరి చేసినందు ప్రయోజనము లేదు అని నిర్ణయించుకోవాలి సర్వేస్తునికి చేయవలనే ఉద్దేశంతో चते पुटको चीरा पटक आई पैक काकू सर्वेश्वरणी हा कृष्ण द्वारका हा कृष्ण क्या అట్టి సమయంలో ఎలా ఉన్నది వాడి పరి సర్వేష్ని యొక్క పరి ద్వారకానయనం నండు ఆ అష్టభాయులు నారే రుక్మి సత్యభామ మిత్రవిందజిటి జాంబవతి మొదలైనటువంటి యొక్క ఆ అష్టభాయులు నారే పెద్ద భార్యలు వారిని చుట్టూ కూర్చోబెట్టుకున్నారట ఆవేళ కొంచెం ఖాళీగా ఉన్నదట వాడి జగద్వ్యాపారం జగత్తులు మొత్తం మీద వ్యాపారం అంతా అప్పటికప్పుడు చూడవలసి ఉంది ఆయన ఆ జగద్వ్యాపారం చేత ఖాళీలు దొరకటో కానీ ఆ వేళ కొంచెం ఖాళీగా ఉన్నదా ఆ భాయలతో ఆడుకుందామని జోదం ఆడుతూ ఉన్నా భావి చుట్టూ కూర్చోబెట్టుకొని కానీ ప్రతి ఓడిపోతూ ఉన్నాడు ఓడిపోయిన దానికి ఏమిటి ఫణం అంటే ఎన్ని ఆటలు ఓడిపోతే అన్ని రాష్ట్రులు ఆ భార్య దగ్గరకు వచ్చేటట్టుగా వేసుకుంటూ ఉన్నారట పండెం భార్యలు పెటట్లోనూ ఓడిపోతూ ఉన్నాడు వారు అంటున్నారు అక్క నాలుగు ఆటలు బాకీపడ్డాడు సుమా స్వామి ఐదు ఆటలు ఆరు ఆటలను ఈ ప్రకారంగా చెబుతూ ఉన్నారు ఒకరికొకరు మహావైభవంగా ఉంది అట్టి సమయముందు వస్తూ ఉన్నది ఆ స్థితిలో ఉన్నాడు సరిహేశ్వరుడు అట్టి సమయం వస్తున్నదా దౌపద్య శాగతి ఏం శాగతి నిమిషాల మీద పడకాలి టెలిగ్రామ్ వైర్లెస్ నిమిషాల మీద ఇచ్చేయాలి సమాధానం ఈ జగద్భారం అంతా ट न दादी ना वो सिदिक बिच्छ कुछ पचे पट्टो सिदेगी बिच्त कुछ पचे पट्टो गाय दल के सग्राली ना हो పట్టణప్పకు చెప్పక పాడిపోటివో కలు ద్రా వెళ్ళబైతో చూస్తూ నచ్చను రే ఏమైపోయావు పరకావు నీచువ ఆసల చేత నీట్లో నుండి వో మీ శరీరం అంతా నీ సువాసన కొట్టగా ఆ యొక్క వాసనను భరించలేక ఎక్కడైనా నేలల్లో మునిగి దాక్కున్నావా రాయత్ కొయితో పో అప్పులు వాళ్ళున్నారే వాళ్ళు తమ యొక్క అప్పు తీర్చవలసిందే అని చెప్పి నీ మీద ఏదైనా బంధం ఇచ్చారా కొటి తుంగక్క ఆయలు మెక్కితో ఆకలి భరించలేక తినడానికి ఏమి దొరక్క ఆ యొక్క ఆ తుంగకాయలు ఉన్నాయి అవి తినడానికి తున్న కూ అలా ఏమి స్తంభంగు చాటున్న దాగి నావో భయపడి ఎక్కడైనా ఆ స్తంభంలో సంభవ తాటనా బీత పచ్చే పట్టితో ఐశ్చర్యం ఉండి కూడా ఎక్కడైనా అడుక్కోవటానికి పోయాబడినా నీవు గండగొడ్డలిచ్చే దగ్గర అల్లినా ఓనా జీవలోపాధి గడవక కట్లు కొట్టింది చమ్ముకోవటానికి గంట కొట్టలు చూసుకున్నారు అరణాగిపోయావా పట్టణ ప్రజకు చెప్పక పాదిపోదివో పట్టణ ప్రజకందరికీ చెప్పకుండా దొంగ వైపు పారిపోయావా కలుగా నిన్ను నీవే చెయ్యవైపోవ లేక బాగా తాగి తప్పసావి ఎక్కడైనా దేహేంద్రిములు తెలియకుండా పడిపోయావట రావు ఏమి నాకు పలకవు సమాధానం ఇయే అన్నది ఈ మాటలు లెక్క వాడు లెక్క చేయ సమాధానం రాలేదు ఏమి లేదు సనాగతి చేస్తే పలకలేదే సర్వేస్తరు అని చూచిందట ఆత్మవిమర్శనం చేసి చూసుకుంటున్నా సనాగతులు తప్పేమైనా ఉందా అంటే చేయలా పట్టుకుని ఉందట ఒక చేత్తోనే ఒక చేయకి అయితే